స్థాపించినప్పుడు తెలుగుకి విధ ఏ విధమైన ప్రాధాన్యం లేదు మాతృభాషల ద్వారా విద్యాబోధన బోధన ప్రైమరీ స్థాయిలో కూడా లేదు విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు అసలే స్థానం లేదు ఇంచుమించుగా తెలుగు దీపం ఆరిపోయే పరిస్థితుల్లో పరిషత్తును స్థాపించి తెలుగు భాష ప్రచారం చేసి ఆ దీపం ఆగిపోకుండా గట్టి కృషి చేయవలసి వచ్చింది ఇప్పుడు పరిషత్ మంచి స్థితికి వచ్చింది తగినటువంటి దానికి ఆస్తి పాస్తులు ఉన్నవి చక్కగా పనిచేస్తుంది పరీక్షల ద్వారా పుస్తక ప్రచురణ ద్వారా దానికి ఒక కాలేజీ ఉంది ఈవినింగ్ కాలేజ్ రే పండిత శిక్షణ ఒకటి నడుపుతున్నాం ఉపాధ్యాయుల కొరకు అనేకమైన కార్యక్రమాలతో సారస్వత పరిషత్ చాలా చక్కగా పనిచేస్తుంది గడిచిన నలభై నలభై ఐదు సంవత్సరాల్లో నాకు దాంతో సంబంధం ఉండడం నాకు గర్వకారణం నా జీవితంలో చేసిన కృషికి సారస్వత పరిషత్ తో చిహ్నమని నేను భావిస్తున్నా చాలా సంతోషం అండి తర్వాత మీ అభిప్రాయంలో ఏ రంగాలలో అంటే మీరు చెప్పినట్లుగా సారస్వత పరిషత్ చాలా ముఖ్యమైన సంస్థ ఎన్నో విజయాలని సాధించింది అయితే ఏ రంగాలలో మరింత ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు గడిచిన ఇంచుమించుగా యాభై సంవత్సరాలు గడిచిపోతుంది నేను ఈ ప్రజాహిత రంగంలో అడుగు పెట్టి సాధారణంగా వరంగల్ డిస్ట్రిక్ట్ లో లాయర్ గా ఉండవలసిన వాణ్ణి మా ఊరు వరంగల్ కు దగ్గరగానే ఉండను అక్కడ నా కొద్ది గొప్ప ఆస్తి ఉండడం వ్యవసాయం చేసుకోవలసిన వాణ్ణి ఆ రెండు వృత్తులు కుదరలేదు అందుకు కారణం అప్పటి పరిస్థితులే అప్పటి పరిస్థితులలో ప్రాథమిక తత్వాలు ఏమీ కనీసం మీటింగ్ చేసుకుందామంటే ప్రభుత్వం యొక్క అనుమతి కోరవలసి ఉండదు గ్రంథాలయాల ద్వారా ఆనాడు ప్రజలను జాగృతం చేయవలసి వచ్చింది గ్రంథాలయ ఉద్యమం ప్రచ్ఛన్నమైనటువంటి రాజకీయ ఉద్యమే ప్రాథమిక సత్వాలకు పోరాడినటువంటి ఉద్యమం నేను గ్రంథాలయ ఉద్యమం ద్వారా ఈ రంగంలో అడుగు పెట్టినాను పత్రికల ద్వారా నేను కొంత సేవ చేయడం జరిగింది వరంగల్ నుండి నలభై ఐదు నలభై ఆరు ప్రాంతంలో శోభాని సాహిత్య మాస పత్రిక జరిగింది తీయడం జరిగింది దాన్ని ఒక సంవత్సరం వరంగల్ నుంచి రెండు సంవత్సరాలు హైదరాబాద్ నుంచి నటినాను తర్వాత గోల్కొండ పత్రిక పత్రిక చేయడం ఇంకా అప్పటికి భారతదేశానికి అప్పుడే స్వాతంత్రం వచ్చింది పోలీసు చర్య కాలేదు ఇక్కడి పరిస్థితులు చాలా రాక్షసంగా ఉండడం ఒక అనొక పత్రికా సంపాదకుని హత్య చేయడం జరిగింది ప్రాథమిక తత్వాల కొరకు పోరాడినందుకు ప్రజాస్వామికానికి పోరాడినందుకు అందు కొరకు ఈ పత్రికల ద్వారా కొంత వర్క్ గోలకొండ పత్రిక వారు నన్ను ఊరికి ఆహ్వానించడం నేను వారి సంపాదకీయ బాధ్యతను తీసుకోవడం జరిగింది అది ఇంత మించుగా పత్రిక వచ్చినప్పటికీ వరకు నాకు దానితో సంబంధం ఉండను మన దాని సమ్మొదటి సంపాదకులు ప్రతాపరెడ్డి తరువాత మా స్నేహితుడు నరోత్తమరెడ్డి వీళ్ళందరూ నా ఆప్తులు కావడం వల్ల మేము ఒక కుటుంబం కాదా కలిసిమెలిసి ఉండి ఆ పత్రికను నడపడం జరిగింది అప్పటి పరిస్థితుల్లో పోలీస్ చర్య కావాలి మరి ఇక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వము రావాలని ఉద్దేశాలతో పోరాడడం జరిగింది తెలంగాణ ప్రజలను జాగృతం చేయడం జరిగింది రావర్జీరావు గారు నాకు భారత్ వ్యాప్తం ఆ రోజుల్లో అంటే నేను ఆ ఇంచుమించు ముప్పై సంవత్సరాల కిందట సికింద్రాబాద్ లో ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు మీరు చెప్పిన ఈ గోల్కొండ పత్రిక నేను రోజు చదువుతూ ఉండేవాళ్ళు అయ్యా కానీ దురదృష్టవ ఇప్పుడు ఆ పత్రిక మూతపడింది అవునా అయితే ఇప్పుడు మనం తెలుగులో గమనించింది ఏమిటంటే కొన్ని సంవత్సరాల కిందట మూసివేయబడినటువంటి పత్రికలు తిరిగి అదే పేరుతో మళ్ళీ తిరిగి వాట్ని పునరుద్ధరింపజేస్తున్నావు అండి అదే విధంగా మీరు గోల్కొండ పత్రికతోటి ఎంతో సన్ని సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నవాడు కదా ఈ పత్రికని తిరిగి ఆ పునరుద్ధరించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నా అటువంటి అవకాశాలు ఏమి కనిపించడం లేదు ప్రయత్నాలు జరగడం లేదు కారణం ఏమిటంటే ఆ పత్రిక సం సంస్థాపకులు అయినటువంటి గారు గతించి పోయి నలభై ఆయన యాభై మూడు యాభై నాలుగులో తర్వాత పత్రిక వ్యవహారాల దూచన ఉత్తమ్ రెడ్డి గచ్చిపోయినాడు ఇప్పుడు ఆ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడానికి తగిన టీం లేదు మేము ఒక టీమ్ గా ఉండి ఉంటే నాకు వృద్ధాప్యం వచ్చింది డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఎవరైనా ఏమన్నా మంచి పని చేస్తే ప్రక్కన కూర్చోండి సపోర్ట్ చేయగలను కానీ నా నేను బాధ్యత తీసుకోగలిగిన వయస్సు కాదు తెలుగు భాషాభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని మీరు స్థాపించినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్ ఇటువంటి మిగిలిన సంస్థలతో ఉదాహరణకి తెలుగు అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయం వీటితోటి మీరు ఏమన్నా సమన్వయాన్ని సాధిస్తున్నారా సమన్వయాన్ని పెట్టుకుంటున్నారా ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అన్ని సంస్థలతో బాగా స్నేహ సంబంధాలు ఉన్నవి నేను మొదటి నుంచి కూడాను ఉర్దూ సంస్థలతో కూడా మంచి సంబంధాలు ఉండవాలని కోరిన వాడిని ఆ విధంగా అంజిమంతర వంటి ఉర్దూ సంస్థలతో సారస్వ పరిష్క మంచి సంబంధం తెలుగు అకాడమీ కూడాను పరిష్కంది నేను ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు అకాడమీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉంటుంది తెలుగు విశ్వవిద్యాలయంతో మాకు మంచి సంబంధాలు ఉన్నవి మేము చేసిన ఏ మంచి పనికైనా వారు సహాయం చేస్తుంటారు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క ఆఫీసులు రెండు మూడు సారస్వత పరిషత్ ఆవరణలో పనిచేస్తున్నవి ఆ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు నాకు చాలా ఆప్తులైన మిత్రులు నాపైన అభిమానం గలవారు మేము పరస్పర సహకారం ఆయన మా సారస్వరిషత్ కార్యవర్గంలో సభ్యుడు ప్రతి సమావేశానికి వస్తారు ఈ విధంగా ఈ అన్ని సంస్థలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి తర్వాత రామానుజురావు గారు అయ్యా మీరు ఈ ఉర్దూ భాష కూడా మీరు ఎంతో సేవ చేశారని నేను విన్నాను నాకు ఉంది ప్రేమ్ చంద్ కథలు నిన్నీ ఉర్దూ ఈ ఊళ్ళ ఉర్దూ సంస్థలతో అన్నిటికీ అనేక సంస్థలలో నేను సభ్యుడిగా ఉన్నాను మౌలానా అబుల్ కలాం ఆజాద్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంజుమన్ తరకీ ఉర్దూ మొదల ఉర్దూ అంజుమన్ తరక్ ఉర్దూ వారి కోరిక నేను తెలుగు సాహిత్య చరిత్ర ఉర్దూలో రాయడం జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు జైల్లో ఉన్నప్పుడు ఉబారే ఖాతరని వారి యొక్క తలంపులను గురించి కొన్ని ఆర్టికల్స్ రాసి పెట్టుకున్నారు అది కేంద్ర సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసింది దాన్ని కూడాను నేను తెలుగులో అనువాదం చేయడం జరిగింది ఇప్పటికీ నాకు చాలా ఇష్టలైన మిత్రులు నన్ను అభిమానించే మిత్రులు ఉర్దూ మాతృభాష గలవారు చాలామంది ఉన్నారు హైదరాబాద్ నగరంలో మరొక విషయం ఏంటంటే మీ పరిషద్ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటుంది పరిషత్ కు స్పష్టమైన కార్యక్రమాలు ఉన్నాయి అప్పటి పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడడం ఒకటి దాంట్లో చాలా వరకు తెలుగు భాషకు ప్రభుత్వ స్థాయిలో విశ్వవిద్యాలయ స్థాయిలో అంత గుర్తింపు వచ్చింది పరిషత్తు మంచి ప్రచురణలు చేసింది పరిషత్తు పక్ష సాయంకాలశాల ఒకటి నడుస్తుంది ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా శిక్షణ ఇచ్చే సంస్థ నడుస్తుంది పరిషత్తు పరీక్షలు జరుపుతుంది ఈనాటికి ఏ ప్రభుత్వం కూడా ఈ పరి ద్వారా తెలుగు భాష ప్రచారం చేయవలసిన ఆంధ్రప్రదేశ్లో అనుకోలేదు ఆ లోటును పరిషత్తు తీరుస్తుంది మారిషస్ వంటి దీవులలో మేము కొంతకాలం పరీక్షలు నడిపినాము బొంబాయి సోలాపూర్ మొదలైన రాష్ట్రేతర ప్రాంతాలలో పరీక్షలు నడిపినాము సుమారు రెండు లక్షల మంది ఇప్పటి ఈ పరీక్షలు కూర్చున్నారు ఈ పరీక్షను విచారల పరీక్షను తెలుగు భాష ప్రావీణ్యం గల పరీక్షగా ప్రభుత్వం గుర్తించింది ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దీన్ని డిపో ఎంట్రన్స్ పరీక్షగా గుర్తించింది అందుకని ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగవలసింది వ్యక్తులు ఉన్నా లేకపోయినా సంస్థ ఉంటుంది ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి దానికి సరిగ్గా అయినటువంటి సంపత్తి ఉంది అయితే రామానుజరావు గారు అయ్యా మీరు ఇందాక ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తుంటే నాకు ఈ విషయం జ్ఞాపం వచ్చింది మీరు ఉస్మానియా యూనివర్సిటీకి కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ గా నాలుగై సార్లు ఉన్నాను అప్పటి మీ అనుభవాలు చెప్తారా ఉస్మానియా విశ్వవిద్యాలయ వ్యవహారాలలో నేను చాలా రోజుల నుంచి శ్రద్ధ తీసుకున్నాను రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ మొదలు నేను అయినాను ఇరవై సంవత్సరాల సెనేట్లో ఉన్నాను పదిహేను పదహారు సంవత్సరాలు సిండికేట్లో ఉన్నాను అనేక నేను ఉపాధ్యక్షునిగా పనిచూడవలసి వచ్చింది నాకు డిఎస్ రెడ్డి గారు వంటి విద్ చాలా సమర్థులైన పరిపాలకులు ఉంటాయి వారి నన్ను అభిమానించేవారు ఉస్మానియా విశ్వవిద్యాలయం బాగా డెవలప్ అయింది మరి అక్కడ తెలుగు భాషను ప్రవేశపెట్టవాలని మేము చేసిన కృషి ఈరోజు సఫలమైంది తెలుగు భాష ద్వారా ఉన్నత విద్యా కోర్సులను నడపడానికి కూడాను విశ్వవిద్యాలయం సుముఖంగా ఉంది అక్కడ సైన్స్ తరగతులు ఇంజనీరింగ్ తరగతులు ఇంగ్లీష్ తరగతులు బాగా నడుస్తూ ఉన్నవి తెలుగు భాషలో అనేక మంది డాక్టరేట్లు తీసుకున్నారు తెలుగు శాఖ బాగా అభివృద్ధి తెలుగు శాఖ పక్షాన ప్రామాణికమైన భారతాన్ని వారు ప్రకటించినారు మరి చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పదని చెప్పవలసి ఉంటుంది ఇప్పుడు మూడు నాలుగు విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నన్నిన్నటి వరకు ఓపెన్ యూనివర్సిటీ ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్న వారందరూ తమ శిక్షణను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొందిన నేను మాత్రం నిజాం కాలేజీ గురించి డిగ్రీ తీసుకున్నాను అది మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నప్పుడు తర్వాత మీరు రాజ్యసభలో కనీసం రెండు సంవత్సరాలు కనీసం ఆరు సంవత్సరాలు సభ రెండు సంవత్సరాలు నేను ఉండడం జరిగింది తర్వాత ఏదో కొన్ని డెవలప్మెంట్స్ వచ్చినవి అనుకోండి రాజకీయ రంగం అందరికీ తెలిసిందే నేను మరొక టర్మ్ రావాల్సిందే నేను విచారించడం కూడా లేదు ఎందుకొనకంటే నేను రాష్ట్రంలో చాలా పనిచేయవలసి వచ్చింది సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నన్ను ప్రభుత్వం కోరింది ఇరవై సంవత్సరాల కార్యదర్శిగా ఉన్నాను మూడు నాలుగు సంవత్సరాల ఉపాధ్యక్షుడుగా ఉన్నాను రెండు మూడు సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నాను అది అవతరించి అంతరించే వరకు మాకు సాహిత్య అకాడమీ నిర్వహణ బాధ్యత నేనే తీసుకున్నానని చెప్పి అశోక్తిగా అధ్యక్షులు వారందరూ ఉండేవారు ఇష్టపడ్డారు మాకు పరస్పర సహకారంతో పని చేసినాము సాహిత్య అకాడమీ చాలా గొప్ప పని చేసింది నేను కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గంలో పది సంవత్సరాలున్నాను జనరల్ కౌన్సిల్లో పదిహేను సంవత్సరాలను వారి తెలుగు బోర్డులో ఇరవై సంవత్సరాలు ఈ విధంగా తెలుగు భాషలో మునిగి చేరడం జరిగింది ఉద్దేశపూర్వకంగానో అనుద్దేశపూర్వకంగానో నేను ఈ వృత్తిలో కాదని మొదలై చెప్తున్నాను వరంగల్ డిస్ట్రిక్ట్ రాయరు మా ఊరు వంగపాడులో వ్యవసాయం సహజమైన అది అది నన్ను విధి ఈడ్చుకోవాలి ఉత్సాహంతో ఈదినటువంటి ఈత ఇది ఒక ఒక ప్రణాళిక ప్రకారం చేసిన పని కాదు సముద్రంలో పడి ఈత కొట్టినాము ఎంతవరకు ఈత సఫలమైందో మీ వాళ్ళు నిర్ణయించవాలి అయితే రోమంజరావు గారు తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణలో అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఎంతో మహమ్మదీయ పాలకులు ఆ తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారనే నమ్మకం ఒకటి ఉంది నిస్సందేహంగా మీరు చెప్పిన మాట సత్యము కుటుబ్షాహి కాలంలో తెలుగు భాష బాగా ప్రోత్సాహం కలిగింది అంటే మూడు సంవత్సరాల క్రిందట అప్పుడు మొట్టమొదటి అత్త తెలుగు కావ్యమైనటువంటి యాతి చరిత్రను కృషి తీసుకున్నవాడు కుటుబ్ షాహి రాజుల సంస్థానంలో సేనాధిపతిగా ఉన్నవారు వారు అనేక తెలుగు కవులను ప్రోత్సహించినారు మన పొన్నగంటి తెలగన యాతి చరిత్రము అద్దంకి గంగాధర కవి మొదలైన వారు అప్పుడు బాగానే జరిగింది తెలుగు ఉర్దూ భాష ఉర్దూ భాషకు కూడా కుటుంబాహి చేసిన ప్రోత్సాహం చాలా గొప్పది ఉర్దూ భాష చరిత్రలో సంస్కరించదగింది తరువాత అసధ్యాయులు వచ్చినారు అప్పుడు ఏమీ లేదు కానీ తుది దశలో కొంత ఈ ఉర్దూ భాష పైన విపరీతమైన అభిమానము అది కొంత తెలుగుకు వ్యతిరేకమైన పరిణామంగా వచ్చింది మరి తెలుగు చదువుకునే అవకాశాలు సంన తుది దశలు ఆసీ రాజులు తుది దశ అంటే ఈ శతాబ్దంలో నేను అనుకోండి అంతకు ముందరి రాజులు తెలుగును పెద్ద అన్యాయం చేయలేదు ఇక్కడ ప్రోత్సహించారు కూడా ప్రోత్సహించినారు కుతూబ్ షాహీలు బాగా కుతుబ్బాహీలను గురించి ఇబ్రాహీం కులీ కుతుబ్బర్ షా కొన్ని కృతులను తీసుకున్నాడు ఆయన తెలుగుకు ఆయన మీద తెలుగు కవులు పద్యాలు రాసినారు కుతుబ్షాయులలో ఒకరిద్దరు తెలుగులో కావ్యాలు రాసినారు ఒకరు చమత్కరించినారు ఏమిటంటే ఇబ్రాహీం కులు కుది కుతుబ్షా తెలుగుల నాలుకల మీద ఇభరాముడై ఆంధ్రులకు అభిరాముడైనాడని చెప్పినారు చక్కగా చెప్పినారు ఈ తెలుగు భాష ద్వేషము ఇటీవల ఈ శతాబ్దం ఆదిలోనే వచ్చింది పోయిందనుకోండి ఇప్పుడు దాని గురించి మనం బిట్టర్గా ఫీల్ చేయవద్దు అయితే మరొక విషయం మన తెలుగులో కొన్ని ముఖ్యమైన గ్రంథాలని ఇతర భాషల్లోకి ఇతర భారతీయ భాషల్లోకి అనువదించడంలో మీ పరిషత్ ఏమన్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పరిషత్ అటువంటి కార్యక్రమం కానీ కేంద్ర సాహిత్య అకాడమీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పనులు కొన్ని చేసినవి తెలుగు కథానికలను ఈ ఉర్దూలో అనువదించడం జరిగింది తెలుగు భాషా చరి సాహిత్య చరిత్ర ఉర్దూలో వేయడం జరిగింది ఉర్దూ భాషా చరిత్ర తెలుగులో వేయడం మంచిది తెలుగు కవితలను కొన్నింటిని ఉర్దూలో అనువదించడం జరిగింది ఉర్దూ కవితలను బాధ ఆది మొదలైన వాళ్ళని తెలుగులోనికి తీసుకుంది ఈ విధమైనటువంటి పరస్పరం ఒక భాష తెలుగు నుంచి ఉర్దూకు ఉర్దూ నుంచి తెలుగుకు తీసుకునే కృషి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చేసింది చాలా గ్రంథాలు ముద్రితమైనవి అవి పాఠకుల ముందు తెలుగు దీపం ఆ క్లిష్ట పరిస్థితులలో ఆపోకుండా అలాగే ఉండేలా చేసి మీరు ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించి తెలుగు భాషకి మీరు చేసిన సేవ గురించి చాలా చక్క విషయాలు చెప్పారు ఇంతవరకు సాహితీగత దేవులపల్లి రామానుజరావు గారితో పరిచయం విన్నారు సజీవ స్వరాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర నుంచి వెలువడింది